ీరాము పవశ్రవస్త జ్యేష్రాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వీదసాదరీమాధిపతార శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరపరా అనంతశాస్ నాగా వరుణో యాతమహం పూనామాచస్మి యమ సంయమే అహం యము నేను యముడాను ఇది కూడా నిర్ధారణ షష్ఠి యముడు చేసే పని ఏమిటి యమనము అంటే రిస్ట్రెయిన్ అంటే విచ్చలి ప్రవర్తన లేకుండగా అడ్డుకట్టలేట అది ఎముడు చేసే పని సంయమము తనతోనే సంయమతామహం సంయమము చేయువారు సంయమము అంటే టూరిస్ట్ ట్రైన్ అన్న ఇప్పుడు ఆత్మ సంయమయోగము అనే ఆరోగ్యాన్ని ఆరోగ్యతలో మీకు ఆ పదం నిలబడుతుంది ఆత్మ అంటే మనస్సు అని అర్థం అక్కడ సో మనస్సు నిచ్చల విధిగా పరుగులు తీసుకుంటే దానిని నెలదొక్కుట హోల్డ్ బ్యాక్ దాన్ని సంయమము అంటారు అటువంటి సంయమము చేయువారిలో నేను యముండను యముడు సంయమము చేస్తానన్నమాట అంటే యముడంటే మామూలుగా మీకు జడ్జి గారు ఉంటారు చూడండి న్యాయస్థానంలో ఆ యముడి యొక్క స్థానం అది న్యాయస్థానంలో జడ్జికి ఏ రకమైన బాధ్యత ఉంటుంది ఒక పెద్ద రెస్పెక్ట్ కూడా ఇవ్వడం ఆ జడ్జి ప్రొనౌన్స్ చేస్తే జడ్జిమెంట్ ఒకసారి ఆయన న్యాయ నిర్ణయాన్ని వెలువరిస్తే అది ఇంకా ఫైనల్ దాన్ని కింగ్ కూడా పాటించుతారు ఇప్పుడు ఆధునిక కాలంలో అయితే ఒక మేజిస్ట్రేట్ కోర్ట్ అంటే తాలూకా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కోర్టులో ఒక జడ్జిమెంట్ వస్తే అది ప్రైమ్ మినిస్టర్ కూడా అది బైండింగ్ అవుతుంది ఇందిరాగాంధీని ఆమె ఎలక్షన్ చల్లదని ఇంటి నుంచి ఒక లోవర్ కోర్టులో తీర్చిదిస్తారు అంటే ఆ ఎలక్షన్ నల్ అండ్ వాయిల్ అయితే ఆ కింగ్ని కూడా బెదిరించే భయపెట్టగలిగేటువంటి ఆ సామర్థ్యం ఆ శక్తి ఆ ఉంటుంది సో సంయమత అంటే సంయమనము చేయువారు ఎవరికి సంయమనము చేయువారు అంటే జడ్జి జడ్జీలు న్యాయ నిర్ణయాలు వాళ్ళు న్యాయ నిర్ణయాలు చేసి పుణ్య పాపముల వ్యవస్థ మంచి చెడుల వ్యవస్థ చేసి మంచికి బహుమానము చెడుకు పనిష్మెంట్ శిక్ష విధించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అటువంటి సంయమనం చేయని ఈ లోపల చాలా ముందు శిక్ష విధించటము అదంతా కూడా చేస్తూ ఉంటారు అటువంటి వారిలో నేను యమధర్మరాజును అని అంటాడు ఏమిటి యమధర్మరాజు యొక్క విశిష్టత అంటే యముని యొక్క శిక్ష అప్రతిహతము అని అలాగే వ్యాఖ్యానం చేస్తాను అంటే మామూలుగా జడ్జి శిక్ష వేశారనుకోండి ఆరు నెలలు వీళ్ళు శిక్ష వేశాడు అనుకోండి మీరు ఆరు జైల్లో ఉంటాడు ఆ జైల్లో అధికారులకి వాళ్ళకి వాళ్ళు అంశాలు కల్పించి కొద్దిసేపు అటెండెన్స్ వేసే టైంలో ఉంటాడు జైల్లో రోల్ కాల్ ఉంటుంది ఆ రోల్ కాల్ టైంలో ఎస్ అని అటెండెన్స్ పడిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు జడ్జి పోయి వెళ్ళిపోయే లోప వ్యవహారాలని రాత్రి వచ్చి నిద్రపోతాడు జైల్లో అయితే మళ్ళీ నేను నిద్రపోయి మళ్ళీ జైలుకు వచ్చేస్తాడు మొన్నటి పొద్దున్న రోల్ కాల్ టైం ఈ విధంగా జడ్జి గారు వేసినటువంటి శిక్షని అక్కడ లోకల్ అధికారులతో కలిసి కుమ్మక్కాయి దాన్ని నీరు గార్చేటువంటి పని మన రౌడీ నాయకులు వీళ్ళందరూ చేస్తూ ఉంటారు ముఖ్యంగా బీహార్లోను యూపీలోనూ అక్కడ ఉండేటువంటి క్రిమినల్స్ అది వాళ్ళ మీద జడ్జి జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నీరు గార్చేస్తో వాళ్ళు దగ్గర హాయిగా కాలక్షేపం చేసేస్తున్నారు అంటూ ఈ మధ్యన పేపర్లలో పెద్ద రిపోర్ట్ ఇవ్వచ్చు సో వీళ్ళు విధించే శిక్ష అది అమలు అవ్వచ్చు అమలు కాకపోవచ్చు వాళ్ళు శిక్ష విధించారు కదా అని అది అమలు అయి తీరుతుంది అని నేను సాధారణంగా మీరు ఈ లోకల్ మన మన సిస్టమ్ జ్యూటి స్టూడెంట్స్ కొంచెం దూరంగా ఉంటుంది ఇప్పుడు ఒక అక్కడ ఒక మద్దర్ ఛార్జ్ రాజమండ్రి కోర్టులో ప్రూవ్ అయ్యిందనుకోండి మ్యాజిస్ట్రేట్ కోర్టులోనో ఎక్కడో సెషన్స్ కోర్టులో అక్కడ ప్రూవ్ అయ్యిందనుకోండి వాళ్ళకి మరణ శిక్ష విధించారనుకోండి ఆ మరణశిక్ష అమలు కాదు అది అమలు అవ్వదు ఎందుకంటే వాళ్ళ హైకోర్టులో అప్పీల్ పారేస్తుంది అప్పీల్ వేసేస్తే అది ఇంకా కోర్టు కేసు హీరింగ్కే రాదు అది అలా పడుగుంటుంది హీరింగ్ దే రాదు ఒకవేళ వచ్చినా మీరు ఆఫీస్ చేయొచ్చు కూడా హీరింగ్కి రాకుండా ఆపీస్ కొన్ని పద్ధతులు కూడా ఏమవుతాయి ఇట్స్ కరప్షన్ చాలా వైడ్గా ఉన్న సందర్భం కదా ఒకవేళ హైకోర్టులో కూడా మరణ దండలు ఖాయ అయిందనుకోండి సుప్రీంకోర్టులో అప్పీల్ పారవచ్చు అది అది ఎలా పోతూ ఉంటుందంటే అది ఎప్పటికీ అమలు కాదు ఆ సెషన్స్ కోర్టు జడ్జి మరణదండను విధించిన వాడు ఎందుకు విధిస్తున్నాం రావాలి కానీ వాడు తను కాదు తెచ్చినట్టుగా ఉంటుంది వ్యవస్థ ఇప్పటికి పదిహేను ఏళ్ల క్రితం మరణ దండను విధించిన వాళ్ళు కూడా ఇంత అక్కడ హైగా ఉన్నారు వాళ్ళకి ఇంకా మరణం రాలేదు ఒకప్పుడు ఆ దండను విధించిన జడ్జి కాలం చేస్తారేమో కానీ మాత్రం బాధనే సో ఈ విధంగా ఈ శిక్షలు ఇవన్నీ కూడా మరణలన్ననే కాకున్నారు ఏ శిక్ష అయినా కూడా లోకంలో ఉండే శిక్షలు ఒకప్పుడు అమలుతాయి ఒకప్పుడు అమలు కావు యమధర్మరాజు గారి శిక్ష అలా కాదు ఆయన శిక్ష వేసేటంటే అదే అమలై తీరుతుంది పాపపుణ్యముల వ్యవస్థ చేసి జనులను సన్మార్గంలో నేర్పిస్తూ పాలించేటువంటి శాసకుములలో యముడు ప్రప్రథముడు తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది సంయమనము కనుక చేసినట్లయితే శుద్ధి నిర్మాణం అవుతుంది ఇప్పుడు మీరు మనస్సుని సంయమనం చేశారనుకోండి మనస్సు శుద్ధమవుతుంది ఇంద్రియ సంయమము అంటే ఇంద్రియములను మీరు రిస్ట్రైన్ చేశారనుకోండి యథేచ్ఛగా విషయ భూములందు సంచరించకుండా ఇంద్రియములను కనుక మీరు నిగ్రహించినట్లయితే దానికి సంయమము అని పేరు అప్పుడు ఇంద్రియములు శుద్ధములు అవుతాయి అదేవిధంగా జడ్జి గారు వీడికి శిక్ష వేసి వాడిని జైల్లో బంధించి ఆ విధంగా వాడు చేసిన తప్పు పనికి నేరానికి శిక్ష విధించి శిక్షని అమలు చేసినట్లయితే వాడు పవిత్రుడవుతాడు ఆ శిక్ష పుట్టితే బయటకు వచ్చేప్పటికీ వాడు పవిత్రుడు అవుతాడు వాళ్ళు ఇంకా పాప వేరేగలదు ఒకవేళ ఇక్కడ శిక్ష అమలు కాకుండా వీడు తప్పించుకుంటే అక్కడ యమధర్మరాజు పట్టుకుంటాడు వీడు పీకి ఎరా అని వాళ్ళ శిక్ష అమలు అమలు కాకుండా వాళ్ళతో ఇచ్చేవాడు కదా అంటే పోటీ మీకు ఇస్తానంటో కుటువంటి అంత వీడు అలవాటు ప్రకారం ట్రై చేసినా యముడి దగ్గర వీడు వేషాలు సాధలు వీడు ఆ శిక్షణ అనుభవించి తీరవలసినదే సో ఆ విధంగా శిక్షను చేసి తద్వారా వీరికి ఇష్టం ఉన్నా లేకున్నా వీళ్ళు కలిగించేటువంటి శాసకుడు యముడు ఆయన ఈ శిక్షను వేసి అమలు చేసేటువంటి వ్యవస్థలు మనుషులు సిస్టమ్స్ ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటిలోకి సర్వశ్రేష్ఠుడు కనుక ఆ ఈశ్వరుని యొక్క ఆ శిక్షాస్మృతికి చెందిన ఒక గొప్ప విభూతి యమధర్మరాజు యమహ తర్వాత యముడు విభూతి ఎందుకయ్యాడంటే న్యాయాన్ని ఎన్నడూ తప్పడు నేను బంధుపక్షపాతము తర్వాత లంచగుండి ధనము యముడు దళిదాపులకు కూడా చేరవు ఆ కారణంగా ఆయన విభూతైనడు యముడికి పేరే ధర్మరాజు అని యమధర్మరాజు మహాభారతంలో ధర్మరాజు కూడా యముని యొక్క అనుగ్రహం చేత ఆయన వరప్రసాదంతో జన్మించినవాడు అంతేకానే యముడి ఆశీస్సుతో జన్మించినవాడే అంత గొప్ప ధర్మరాజు అయితే ఇంకా యముడి గురించి చెప్పిదేము యముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు సో కారణంగా యముడు విభూతి ధర్మము ధర్మము యొక్క మూర్తి గనుక ఈశ్వరుని యొక్క విభూతి కఠోపనిషత్తులో యముడు రుచికేతస్సుడు యొక్క వృత్తాంతం మీరు ఎరువులు అక్కడ భాష్యకారులు కఠోపనిషత్ భాష్యంలో ప్రారంభంలో వారు ప్రార్థన ఆ ప్రార్థన ఎవరిని చేస్తారంటే యముడికే ప్రార్థన చేస్తారు ఆయన ఓం నమో భగవతే వైవస్వతాయ బ్రహ్మ విద్యాచార్యా అని ప్రార్థన చేసి భాష్యం మొదలుపెట్టాడు ఆ యముడు ఉన్నాడే ఆయన ధర్మము మూర్తి భవించిన ధర్మము తర్వాత బ్రహ్మ విద్యాచార్యుడు కూడా బ్రహ్మజ్ఞాని యముడు జ్ఞాని సో ఉపనిషత్తులలో యముడు జ్ఞాని సినిమాల్లో యముడు కాదు సినిమాల్లో యముడు ఆ క్యారెక్టర్ని కొంత వెళ్ళి డిస్కార్ట్ చేస్తారు కాబట్టి మూర్తి భవించిన ధర్మము జ్ఞాని ఆత్మస్వరూప జ్ఞానము గలవాడు తర్వాత యముడు జ్ఞానముంటే భక్తి కలిసే ఉంటుంది జ్ఞానము భక్తి కలిసే ఉంటాయి కాబట్టి ఆ రకంగా యముడు ఈశ్వరుణ్ణి లోకపాలకుడుగా ఉంటూ ఈశ్వరుని యొక్క ఆదేశాలను చక్కగా లోకంలో ప్రవర్తనలు చేస్తూ ఉండేటువంటి గొప్ప భక్తుడు కూడా తర్వాత లోకపాలకుడు అష్టదిక్పాలకులలో ఒకడు ఒక దిక్కు దక్షిణ దిక్కుకు ఆయన అధిపతి సో ఆ విధంగా యవధర్మరాజు యొక్క మహిమ చాలా గొప్పది ఆయన పరమేశ్వరుని యొక్క విభూతి మామూలుగా ఇదంతా ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కొంత పౌరాణికంగా చెప్పాను నేను దాంట్లో ఉండే సింబాలిజం తీసుకున్నట్లయితే ఈ ప్రవహించే కాలములను చూసారా ఈ కాలములో ఒక ప్రాపర్టీ ఒక ధర్మము గలదు అదేమంటే ఆ కాలం ఏం చేస్తుందంటే ఓడలను బండ్లు గను బండ్లను ఓడలు గను మార్చేస్తుంది ఎప్పుడైనా విన్నారా అటువంటి ఎక్స్ప్రెషన్ తెలుగు భాషలో ఉంది ఓడలు బండ్లు అగుము బండ్లు ఓడలు అవును వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థమైతే పోటీకి పడగలు ఎత్తిన వాడు జైల్లో ఒక యూనిఫామ్ జైలు యూనిఫామ్ వేసుకుని పాత్ర పట్టుకుని క్యూలో నిలబడి భోజనం తెచ్చుకుని తింటాడు ఇంట్లో ఉంటాడు కోట్లకు పడగలెచ్చిన వాడు ది అపోజిట్ ఆల్సో బిత్తగాడు కోటీశ్వరుడై భోగాలను తెలుస్తూ అటువంటి మార్పును ఆ కాలము తీసుకొస్తుంది ఆ కాలంలో ఆ శక్తి అయితే కాలానికి ఆ నుంచి వచ్చిందంటే ఒక ప్రకృతిలో ప్రకృతి అంతటా కూడా వ్యాపించి ఒక ధర్మము తప్పు చేసిన వాడిని శిక్షించేటువంటి శక్తి ఆ ప్రకృతి ఎందుకలదు ఆ ప్రకృతి ధార కాల ధార అంటే ప్రవాహం ఆ ప్రకృతి ధార ఎందు తప్పు చేసిన తప్పించుకోడు అందరూ దొరికిపోతారు ఎవరు తప్పించుకోలేదు అటువంటి ఒకనొక పవర్ దానికి ఏం పేరు పెడతారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పేరు పెట్టారు ఓ సందర్భంలో దానికి ధర్మము పేరు పెట్టారు ఆ ప్రకృతిలో ఉంది ఆ ధర్మం ధర్మం అంటే అది వచ్చి నేను ఉందే అని నిలబడదు దానికి రూపురేఖ ఏముందో అది ఆ మనుషుల యొక్క జీవితాలని చాలా విలక్షణమైన రీతిలో శాసిస్తూ ఉంటుంది ఆ ధర్మం ఆ ధర్మానికే ఎముడు అని ఎందుకని ఎందుకని యముడు పేరు వచ్చిందంటే యమయతి జనులను కూడా శాసిస్తూ ఉంటుంది తప్పు శిక్షించి ఒప్పు చేసిన బయట తీసుకువచ్చి శాసిస్తూ ఉంటున్నారు ధర్మం కాబట్టి ఆ ధర్మమే యముడు యమ కర్షాన్ని ప్రయత్నిస్తే యముడు అయింది కాబట్టి ఆ సర్వవ్యాపకంగా ఉంటుంది ఆ శక్తి అది ఒక విలక్షణమైన శక్తి అది ఈశ్వరుని యొక్క విభూతి కనుక శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం ప్రహ్లాదశాస్ దైత్యానా కాల కలయతామహం మృగాణం మృగేంద్రోహం వైమతేయ పక్షిణా దైత్యులు అంటే దితి యొక్క సంతానం దితి అదితి ఇద్దరు ఇద్దరికి భర్త కశ్యపుడు ఈ పురాణ దాకా యొక్క సంతానం దేవతలు ద్వితి యొక్క సంతానము దైత్యులు అంటే రాక్షసుడు లేక అసలు ఈ దితికి ఇద్దరు కొడుకులు ఉండేవాడు ఆవిడికి మొట్టమొదటి సంతానంలో ఇద్దరు కొడుకులు కలిగారు ట్విమ్స్ కాదు నాకు గుర్తు లేదు పోన్ అండి ట్విమ్స్ అయితే ట్విమ్సులు అయితే ఒక తర్వాత ఒక వేలాది గ్యాప్లో గుర్ చేయడానికి కొంత మ్యాటర్ ఏమో వన్ వేద హిరణ్యాక్షుడు హిరణ్యక శికుడు బహుశా ఏమో నాకు తెలీదు సో వాళ్ళిద్దరూ ఆ హిరణ్య హిరణ్యాక్షుడు వాడు వివాహం అయ్యే లేకుండానే వాడు కాలం చేశాడు వరాహావతారం చేత మట్టు పెట్టాడు వాడు హిరణ్య కశిపుడు మిగిలి ఉన్నాడు వీడు పెళ్లి అది చేసుకుని వాడికి సంతానం కూడా నలుగురు పిల్లలు వాడికి ప్రహ్లాదుడు సంహ్లాదుడు అనుహ్లాదుడు అలాంటి పేరే ఇంకొకటి కూడా ఉన్నాడు నలుగురు ఈ నలుగురిలో పెద్దవాడు ప్రహ్లాదుడు కాబట్టి ప్రహ్లాదుడు ఆ ద్వితి వంశంలో వాడు ఇది ఎలా ఉందంటే మాఫియా డాన్ ఇంట్లో పుట్టాడండి నలుగురు బ్రదర్స్ ఉన్నారు మాఫియా డాన్ని ఇంట్లో పుట్టినవాడు ఆ నలుగురులో ముగ్గురు ఆ మాఫియా బిజినెస్లోకి చక్కగా ఫిట్ అయిపోయారు అనుకోండి ఒకడు మాత్రం మనం ధర్మబద్ధంగానే బిజినెస్ చేయాలి కానీ బుట్ లగ్గింగ్ చేయకూడదు ప్రొహిబిషన్లో చీప్ లిక్కర్ని రహస్యంగా మనం అమ్మకూడదు స్మగ్లింగ్ ఏమి చేయకూడదు మనం ఓపెన్గా ధర్మబద్ధంగా బిజినెస్ చేసి ట్యాక్స్ కూడా కట్టేయాలి అన్నవాడు ఆ పంపలో ఒకడు పుట్టాడు అనుకోండి అక్కడ ఆ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళందరూ ముక్కు వీడి ఇక్కడ పుట్టేడు ఏమిటండి వీడు తప్ప పుట్టాడు అని ఆశ్చర్యపొత్త గంజాయి వనంలో తులసి ముక్క ఈ ప్రహ్లాదు అలాంటి పుట్టినది దితి యొక్క వంశంలో కానీ వాడు మాట్లాడితే అంతా అదితి లక్షణాలే అద్వైతం దితి అంటే ద్వైతం అదితి అంటే అద్వైతం అద్వైతానికి ద్వైతానికి తండ్రి ఒక్కడే కశ్యపుడు అక్కడ నిజే అద్వైతం వచ్చింది అక్కడి నుంచే ఆ పదములకు ఉన్నటువంటి సింబాలకు మాలుగా ఉంది కశ్యపులు అంటే సో ఎనీవే అంటే ఆత్మస్వరూపుడు అంటే అర్థం జ్ఞానులు ఆత్మస్వరూపులే అజ్ఞానులు కూడా ఆత్మస్వరూపులే ఎనీవే సో ఈ ద్వితివంశంలో పుట్టినటువంటి ప్రహ్లాదుడు ఇతడు మహాభక్తులు భక్తికి నాలుగు రకాల భక్తులు ఉన్నారు భక్తి గురించి చాలా సమాచారం ఉన్నది నేను ఏదో చెప్తాను భక్తి అంటే ప్రేమ ఈశ్వరుని అందలి ప్రేమ ఒకప్పుడు ఈశ్వరుని అందలి ప్రేమ అంటే ఒకనొక రూపము విగ్రహము ఈ లోకంలో అయితే లేదా పరలోకంలో వైకుంఠము కైలాసము అక్కడ ఈశ్వరుడు చోట కూర్చొని ఆ ఈశ్వరుణ్ణి ప్రేమతో భుజిస్తున్నాడు అది భక్తి కానీ ఆ భక్తి యొక్క స్వరూపం అంత పరిమితంగా ఉండదు చాలా విస్తృతంగా ఉంటుంది పశు పక్షి మనుష్య సకల ప్రాణుల ఎందు ఈశ్వరుణ్ణి దర్శించి సకల ప్రాణులను ఆత్మరూపంగా ప్రేమించుట అది భక్తి యొక్క పరాకాష్ఠ ఇప్పుడు ఆగర్భ శత్రువు ఎదుర్కొన్నా నిలబడితే శత్రు మిత్ర అనే భేదము కల్పితము ఏది నేనో అది నీవు కూడా ఏది నీవో అది నేను కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఈ శత్రుత్వం ఈ ఇన్సిడెంటల్ కల్పి అజ్ఞాన కల్పితము దాంట్లో వాస్తవము లేదు అని ఈ జ్ఞాని అంటాడు అని ప్రేమిస్తాడు ఆ ప్రేమలోనే చూడండి అది అదే భక్తి అంటే భక్తి యొక్క లక్షణ ఆరోగ్యంగా ఉంటుంది కూడా ప్రేమిస్తాడు ఎందుటాకును కూడా ప్రేమిస్తారు ఎందుకంటే ఎందుటాకు నుండి కూడా ఆ పరమేశ్వరుని యొక్క విభూతిని దర్శిస్తాడు ప్రతి కణమునూ ఈశ్వరుని యొక్క వైభవాన్ని దర్శించి ప్రేమిస్తాడు అది అది భక్తి యొక్క పరాకాష్ఠ అది ఆత్మజ్ఞాని మాత్రమే చేయగలుగుతాడు భక్తి అటువంటి భక్తిని ద్వైత భావంలో ఉన్నవాడు చేయలేదు ద్వైత భావంలో ఉన్నవాడు చేసే భక్తి ఎలా ఉంటుందంటే నేను ఈ పూజాది ఈ పూజనో లేకపోతే ఈ కర్మలో నేను చేసినట్లయితే నాకు ఆ ఫలము లభిస్తుంది అదేమో నాకు ఆ కోరిక తీరుస్తాడు అనే లెక్కలో ఉంటుంది ద్వైత భావంలో చేసేవాడి భక్తి ఆ భక్తికి జ్ఞాని యొక్క ఆత్మజ్ఞాన రూపంగా ఉండే భక్తికి చాలా అంతరం ఉంటుంది ముందు అతను భగవద్గీతలో మనం చదువుతున్నది భగవద్గీత కదా ఏదో ఒక అధ్యాయంలో ఏదో నాలుగు రకాల భక్తులు ఉన్నాడు అని చెప్పాడు భక్తులు నాలుగు రకాలు ఉన్నారు అని చెప్పినాడు ఎవరు వాళ్ళు ఆర్తుడు అంటే ఆర్తుడు అంటే వాడికి ఏదైనా ఆపదొస్తే దేవుడు గుర్తుకొస్తాడు ఆపదలో ఉండగానే వాడికి భక్తి చేస్తాయి ఆపద ఉంటే భక్తి చేయదు వాడికి ఏదో కష్టం వస్తుంది కష్టం వస్తుందంటే ఏదో సమస్య వస్తుంది కారు యాక్సిడెంట్ అవ్వడము లేకపోతే కార్ని ఎవరు అపహరించడము లేకపోతే ధనం రావాల్సింది రాకపోవడము ఏదో ఈ సంవసారం అంటే ఏం చెప్పమంటారు సంసారం గురించి అనేక రకాల ఆపలు ఉంటాయి అటువంటి ఆపలు ఏదో వస్తున్నాయి ఈ ఆపలు వచ్చిన వెంటనే పరిగెడతాడు ఎవరి జ్యోతిషి దగ్గరికి పరిగెడతాడు ఆ జ్యోతిషి ఏమంటాడంటే నీకు శుక్రుడు యొక్క స్థానం సరిగ్గా లేదురా అందుకైతే యాక్సిడెంట్ అయింది కాబట్టి నువ్వేం చేస్తూ ఉంటాయి మరైతే దీనికి పరిష్కారం ఏంటని అడుగుతాడు అడిగితే విజయవాడ కనకదుర్గమ్మని నువ్వు భక్తితో కొనుగొని సహాపిస్తాడు అది పరిష్కారం అప్పుడు వీడు మహాభక్తితో పదిహేను రోజులు దీక్షాది తీసుకుని ఆ కనకదుర్గను కొలుస్తాడు అటువంటి భక్తులు వాడికి ఆత్మభక్తులు అని చెప్పి కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొచ్చే భక్తుడు అది కూడా గొప్ప కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా కొంతమంది కష్టం వచ్చినా కూడా ఆత్మహత్య చేసుకుంటారు అంతకంటే ఇదేం కదా కాబట్టి ఏదో పేరుతోటి కానీ కనీసం కష్టం వచ్చినప్పుడైనా దేవుడు గుర్తుకొచ్చాడు అదే గొప్ప కాబట్టి వాడికి కూడా భక్తి సామ్రాజ్యంలో వాడికి కూడా సిటిజన్షిప్ ఇచ్చేయటమే భక్తి సామ్రాజ్యంలో ఒక సిటిజన్షిప్ ఇవ్వడం కొనే ఉన్నత స్థాయి సిటిజన్ కాకపోయినా మొత్తానికి సిటిజన్నే భక్తి సామ్రాజ్యంలో ప్రవేశించాడు వాడు ఆత్మభక్తుడు దీనికి దృష్టాంతం గజేంద్రుడు గజేంద్ర మోక్షం గజేంద్రుడు ఆత్మభక్తుడు మొట్టమొదట గజేంద్రుని యొక్క ఆ కథలో గజేంద్రుడి డెవలప్మెంట్ అతని సైకాలజీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే ఆరంభంలో మహాగర్వంతో ఉంటాడు సరస్సులో దిగడానికి ముందు సరస్సు సరస్సులో దిగి ఈత కొడుతో ఆ జలాన్ని చక్కగా పానం చేస్తూ ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసినట్టుగా అప్పుడు అప్పుడు దేవుడు మాట అసలు గదిజాపులో ఎక్కడ ఉండదు ఆ మోసరి పట్టుకున్నప్పుడు పోరాడుతాడు శక్తిని అంతని ఒడ్డి పోరాడుతాడు అప్పుడు కూడా దేవుడుగానే ఆలోచన చేయడు ఆ పోరాటంలో ఇటాటాటా ఇటా అని డౌట్ వస్తుంది అప్పుడు దేవుడు గుర్తుకొస్తుంది అమ్మో ఈ పోరాటంలో నేను మరణిస్తానేమో ఈ మొసలి అంత తేలితగా లేదు చాలా బలశాలిగా ఉన్నది అని నా వీళ్ళు కష్టం వచ్చినప్పుడల్లా దేవుడికి మొక్కుతూ ఉంటారు ఈ దేవుడు ఉన్నట్టనట్ట కలడందురు దీనులు అయ్యాడా కలడందురు కలడు కలందను వాడు కలడో లేడో వీళ్ళు దేవుడు ఉన్నాడు దేవుడు రక్షిస్తాడని వీళ్ళందరూ కథల కింద చెప్పేస్తున్నారు అనేక కథలు విన్నాం ఈ దేవుడు ఉన్నట్ట లేనట్ట రక్షిస్తాడో రక్షించడో అనే శంక వస్తుంది ఆ శంక ఎప్పుడు వస్తుందో ఈ మొసలి బలం ఎక్కువ మా బలం ఎక్కువ వచ్చినప్పుడే ఈ డౌట్ కూడా వస్తుంది నా బలమే ఎక్కువ అనే అహంకారంలో ఉన్నప్పుడు ఈ డౌట్ రాదు తన శక్తి తగ్గిపోయినప్పుడే ఈ శంక కలుగుతుంది తన శక్తి పూర్తిగా తగ్గిపోయి ఇంకా మృత్యువు అలా కళ్ళలోకి చూస్తున్నప్పుడు ఇంకా మరుక్షణం మరణించబోతున్నాడు అప్పుడు ఈ డౌట్లన్నీ పోతే పోయి ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తాడు మొత్తం మీద జరేంద్రుడు ఆత్మభక్తుడుగా వర్ణింపబడ్డాడు ఇంకొక భక్తుడు ఉన్నాడు రెండో కేటగిరీ అర్థార్థి భక్తుడు అంటే అర్థమును కోరువాడు అంటే వాడికి ఏమైనా ఆపదేమీ లేదు అంటే బాగా బాగున్నాడు ఆయన ఆయన కుటుంబము అందరూ సుఖవాసగా పాడి సంపదలు అన్నీ ఉన్నాయి అయితే అయితే ఆయన ఏం ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ ఒకటి మొదలుపెట్టాడు బిజినెస్ ఎందుకు మొదలుపెట్టినట్టు అంటే ఉన్న సంపదని ద్విగుణము త్రిగుణము నాలుగు రెట్లు అలా కంచడం కోసమని ఓ బిజినెస్ మొదలుపెట్టారు చాలా బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత ఇది సక్సెస్ చేసి మనం కోటికి పడగలెత్తాలి అనేటువంటి ఒక అంబిషన్ ఆ అంబిషన్ తోటి ఇది సక్సెస్ అవ్వాలంటే మనం కష్టపడితే సరిపడదు ఏమని ఆశీర్వచనం కూడా తీసుకుంటే మంచిది అన్ని ప్రయత్నాలతో పాటుగా ఇది కూడా ఓ చిన్న ప్రయత్నం చేస్తే నష్టమే లేదు ఇంట్లో చెడిపోయేదే ఉంది అని ఓ పూజాది కూడా చేస్తాడు కొంత ధనాన్ని ఖర్చు పెట్టి పూజాది చేసుకుంటాడు ఎందుకు చేస్తాడంటే ఆ పూజ ఆ తను మొదలుపెట్టినటువంటి ఆ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ఇంకొక ఎక్కువ లాభాలను సంపాదించి కోసం పూజాదీ చేస్తాడు ఆ విధంగా దేవుణ్ణి గుర్తు చేసుకుంటాడు దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే ప్రాజెక్టు ప్రారంభం చేసేప్పుడు దేవుణ్ణి గుర్తుకొస్తాడు అటువంటి భక్తుల్ని ప్రాజెక్ట్ ఒకసారి దేవుడిని చేసి పూజలు చేసిన తర్వాత ఇంక దేవుడి గురించి మాట్లాడారు ఇంకా ప్రాజెక్టు హడావిల్లో ఉంటాడు అష్టమను దేవుడు బట్టి కూర్చుంటాయి ఈ ప్రాజెక్టు ఇంకేమవుతుంది అటువంటి భక్తుల్ని అర్థార్థి భక్తుడు అని అంటారు అర్థము అంటే సంపద సంపదను కోరి భక్తి చేసేవాళ్ళు సాధారణంగా మనకి లోకంలో అర్థార్థ భక్తులు చాలా చాలా ఎక్కువగా మనకు దర్శనమిస్తూ బహుశా మనం కూడా అటువంటి భక్తి సవసాదు చేస్తూ ఉంటాము ఈ దృష్టాంతంలో ధ్రువుడు అర్థార్థి భక్తుడు ఇప్పుడు ధ్రువుడికి లోటు ఏం లేదు ఇంటి ప్రసాదం ఉంది తల్లి ఉంది తండ్రి ఉన్నాడు తండ్రి కూడా ధ్రువుడి మీద ప్రేమే తప్ప ప్రేమ ద్వేషం ఆ సవతి తల్లి దగ్గరే కొంచెం కాషస్గా ఉంటే అయిపోయారు ఒక విషయం జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు కొంచెం కోపం ఎక్కువ దగ్గరికి వెళ్తేనేమో భూభావం లాగుతుంది కాబట్టి ధృవు చేయాల్సిందల్లా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండడమే తండ్రి ఒళ్ళో కూర్చోవాలనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో ఆళ్ళ సమీపంలో లేని టైంలో ఎప్పుడైనా కూర్చోవచ్చు తండ్రి ఒళ్ళో వెళ్ళి అతను ఇప్పుడు వచ్చినా అర్జెంటుగా వచ్చిన కష్టమేం లేదు ఆ మాట అంటారు కూడా భారతుడు ధ్రువపాక్ష కష్టమేం లేదు అది అన్న అర్జెంటుగా అతని సమస్య ఏమిటంటే తన సవతికల్ని ఇంత మాట నన్ను అంది కనుక తను ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించి వీళ్ళందరికీ ఒక గుణపాఠం నేర్పాలి తీసుకొని నా తడాక్ష అని వీళ్ళకు పాఠం నేర్ప అందుకు వాళ్ళ మీద వాళ్ళ మీద ఒక స్కోర్ పాయింట్ ఎగినెస్ తీరాడు అతను ఒక ఉన్నత స్థానాన్ని కాంక్షించాడు ఏదో కష్టంలో ఉండి కాంక్షించలేదు ఉక్రోషంతో అలా కోరుకున్నాడు తపస్సు చేశాడు ఆ స్థానం లభించింది అతను అర్థాధ్య భక్తుడు ఇంకో భక్తుడు మూడవ వాడు జిజ్ఞాసు భక్తుడు వీడు ఒక సత్యాన్ని గుర్తిస్తాడు ఏమని ఈ సంసారము ఈ కుక్క తోకం వంటిది దీంట్లో సుఖము అలా వస్తుంది ఇలా పోతుంది మీరు పోరు సంపదలు సంపాదించినా కూడా చేయజారిపోతాయి ఏది మిగలదు సో తర్వాత సుఖం వెంబడి దుఃఖం ఉంటుంది వీడు సుఖం కోసం ప్రయత్నం చేస్తాడు దుఃఖం వచ్చేస్తుంది దుఃఖం కోసం ఎవరు ప్రయత్నం చేయడు ఎవరైనా దుఃఖం కోసం పూజలు చేసిన వాళ్ళు ఉన్నారా లేరు అయినా దుఃఖం వచ్చేస్తూనే ఉంటుంది సో ఇప్పుడు వీడు కోరకుండా దుఃఖం వస్తే దుఃఖానికి ఆపోజిట్ సుఖం కదా అది కూడా వీడు కోరకుండా రావాలి కదా మనం న్యాయంగా వస్తుందేమో సో ఈ విధంగా జగత్తుని విచారం చేస్తారు విచారం చేసి ఈ సుఖ దుఃఖాల ప్రవాహంలో పడి కొట్టుకోవడంలో వివేకం లేదు వచ్చే దుఃఖాన్ని రాని వచ్చే సుఖాన్ని రాని పోయి సుఖాన్ని పోని పోయి దుఃఖాన్ని పోని మనం వచ్చేదాన్ని ఆహ్వానించొద్దు పోయి దాన్ని పట్టుకోద్దు బియర్ విక్నెస్ ఎందుకంటే వచ్చింది పోతోంది పోయింది వస్తోంది ఆ పరిస్థితిని మనం మార్చలేకపోతున్నాము ఇంకా అటువంటిప్పుడు దాన్ని వెంటబడ్డం కూడా ఎందుకు ఎస్ట్ ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు సూర్యుడు ఉదయించాలి ఉదయించాలని నువ్వు ప్రార్థనలు చేయడం లేదు ఆయనే ఉదయిస్తాడు సూర్యుడు అస్తమించాలి అస్తమించాలి నేను ఫస్ట్లో సినిమాకి వెళ్ళాలని ప్రార్థన చేస్తే ఆయన తొందరగా అస్తమిస్తాడా ఆయన అస్తమిస్తాడు కాబట్టి దాని గురించి చేయాల్సిందేమో సుఖ దుఃఖాల విషయం కూడా అంతే సుఖదుఖాల గురించి ప్రత్యేకంగా చేయాల్సిందే ఉండదు ఎందుకంటే జగత్తు అది కల్పితరు అలాగే దృశ్యము అది అసత్యం అది ఏదో ఒక సత్యము ఉన్నది ఈ అసత్యం వెనకాల ఒక సత్యం దాగి ఉంది ఎప్పుడు కూడా సత్యము అసత్యము చేత కప్పివేయబడి దాగి ఉంటుంది సత్యం అంచేతనే మనకి చిన్నప్పుడు ఆటల్లో కూడా జాగుడు మూత వాకుంటుంది సత్యం ఎవడు వాడు దావుకుని ఉంటాడు దాగి ఉంటాడు వాడిని పట్టుకోవాలి అదే ఆట అలాగే ఈ జగత్తులో సత్యము దాగి ఉన్నది కనబడిది సత్యం కాదు దృశ్యము సత్యం కాదు కనబడకుండగా దృశ్యం వెనకాల దాగి ఉన్నది ఆ సత్యానికే ఈశ్వరుడు పేరు ఆ సత్యం నేను తెలుసుకోవాలి సత్యం కావాలి డబ్బు డబ్బే ఉందండి డబ్బే ఉంది పైసాతో కూర్చుని డబ్బే ఉంది మీరు ఇంత మోటే ఏం చేస్తాడు తినేది పట్టాడు అన్నం తప్ప కోటీశ్వరుడు కూడా ఇంతే అన్నపతించాడు అంతకంటే తింటే పరదు కూడా అజీర్ణం చేస్తుంది కోటీశ్వరుడు కదా నేను ఏమైనా కుంచుడు బియ్యం అనుమతించాడా సాల్ట్ బియ్యం అన్నా ఎక్కువైపోతుంది కాబట్టి డబ్బు కాదు భోగాలు అసలే కాదు భోగే రోగ భయం భోగం వెంట రోగం గులాది పూరు ముళ్ళు ఉన్నట్లుగా కాబట్టి కోరవలసినది భోగము కాదు ధనము కాదు భోగాన్ని ధనాన్ని కోరుకుంటున్నాడు దానికోసం దేవుణ్ణి పూజలు చేస్తున్నాడంటే వాడు మూర్ఖుడు వాడు తెలివైన కాదు తెలివైన ఎవరో తెలిసినా ఈ సంసారం ఈ దృశ్యము వెనుక దాగి ఉన్న సత్యం అది నాకు తెలియాలి ఆ జ్ఞానం నాకు కావాలి అని కోరుకునేవాడు వాడు అసలైన మునగాడు తెలివైన వాడు అంటే వాడు వాడు నాకు ఆ కావాలి అంటే జ్ఞానం కావాలంటే కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి నిజానికి ఈశ్వరానుగ్రహాదేవాం అద్వైత వాసన అంటూ ఇంకా ఏదో అద్వైతమునందు ప్రీతి కలగడం ఇది నువ్వు ఇక్కడ ఉన్నావు ఎవడు అక్కడ ఉన్నాడు నువ్వు ఈ పూజ చేస్తే నీకు బంగారుపు కాసులు కురిపిస్తాడు అంటే వీడు సంతోషపడిపోయి ఆ పూజ చేయటానికి పరుగులు తెస్తాడు తప్ప అక్కడెక్కడో లేడు దేవుడు నీ ఎదురుకుండా ఉన్నాడు నీ లోపల ఉన్నాడు నువ్వు తెలుసుకుంటే ఆ దేవుడు నువ్వే అంటే ఈ విధంగా ఎలా మాట్లాడతాడు వీడేమైనా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పించుకుని వచ్చాడా ఏమైనా ఇది రీసెంట్గా అలాగే మాట్లాడే ఉన్మత్త ప్రలాపంలో ఉంది కానీ ఇది ఒక తెలివైన వాడు మాట్లాడాల్సిన మాటగాలేదు దేవుడు నేనే సార్ ఏమిటండి అని వాడు ఆశ్చర్యపోతారు నేను దేవుడేమిటి దేవుడు ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉంటాడు నేను ఏదో నా కంఠాలు నేపడతా కాలక్షేపాలు వీడు వచ్చి నేనే దేవుడు అంటాడని వీడు కంగారు ఒప్పుకోడు అసలు ఆలోచనలు కూడా పనికిరాదు ఎందుకంటే ఆ శని బుద్ధిలో ప్రవేశించి ఉంటుంది శని గలాపచ్చలో గల్లాపెట్టెలో ప్రవేశిస్తే ఏదవుతుంది ఆ గలాపెట్టెలో పడి డబ్బులు కంటే వెళ్ళిపోయి డబ్బులు ఎక్కువ ఉంటాయి శని గల్పచ్చలో ప్రవేశిస్తే శని బఫే టేబుల్లో ప్రవేశించాడు అనుకోండి మీకు జ్వరం ఏదో వచ్చి ఏమి తినడానికి వీలు మనం నాలుగు ప్రవేశించాడు అనుకోండి శని బుద్ధిలో ప్రవేశించాడు అనుకోండి ప్రవేశిస్తే నీకు అద్వైతము అసందర్భంగా అనిపిస్తుంది అది శని అంటే ఇది అసలైన శని అద్వైతం అసందర్భంగా భాషించడము అంటే ఎవరికైనా నేను జాతకం చెప్పేస్తున్నాను వాడి శని బాగా గట్టిగా పవర్ఫుల్గా ఉంది నిజంగా చెక్ చేసుకోండి కుండలే నేను చెప్పింది కరెక్ట్ అయితే కాబట్టి ఆ జిజ్ఞాస కాబట్టి ఈశ్వరానుగ్రహం ఏందే ఆ ద్వైత సంస్కారం కలగదు అది వీడికి కలిగింది కాబట్టి వీడి భక్తి చాలా ఉన్నత స్థాయికి చెందిన భక్తి జిజ్ఞాసు భక్తి దానికి దృష్టాంతంగా ఉద్ధవుడు అని చెప్తాడు ఉద్ధవుడు శ్రీకృష్ణునే ప్రార్థిస్తాడు నాకు ఆత్మస్వరూపాన్ని బోధించింది అని ప్రార్థిస్తాడు శ్రీవద్భాగవతంలో అప్పుడు శ్రీకృష్ణుడు బోధిస్తాడు ఉద్ధవ గీత ఉద్ధవుడు మంచి భక్తుడు జిజ్ఞాసు భక్తుడు ఇక నాల్గవ భక్తుడు అంతా భాగవతమైన దృష్టాంతంగా చెప్తున్నా ఇక ప్రహ్లాదుడు ఇక్కడికి వచ్చాం ఇతడు విభూతి ఎందుకైనాడు లేక ముగ్గురు విభూతి కాలేదు ఇతను విభూతి అయ్యాడు ఎందుకంటే నాలుగవ స్థాయికి చెందిన భక్తుడు ప్రహ్లాదుడు టు బిగిన్ జ్ఞాని అండ్ మామూలుగా ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసు లెవెల్స్ ఏమి ఇంకా లేవు ఆ లెవెల్స్ అన్నీ అయిపోయాయి డైరెక్ట్గా జ్ఞాని అది ప్రహ్లాదుని యొక్క మీరు అతని పేరు కూడా ఎంత సింబాలిక్గా ప్రత్యేకత చూడండి ప్రహ్లాద అంటే ఆనంద స్వరూపుడు అని అర్థం ప్రహ్లాదం అంటే ఆనందం ప్రస్పదమైన ఆనందం అంటే బ్రహ్మానంద స్వరూపుడు అని అంటే ఎవడుంటాడు బ్రహ్మానంద స్వరూపుడుగా ఎవడు ఉంటాడు జ్ఞాని మాత్రమే ఉంటాడు అతడు ప్రారంభంలోనే జ్ఞాని అతడు నోరు విప్పి ఓ మాట అంటాడు అప్పుడే జ్ఞాని అని నేను ప్రహ్లాదోపాఖ్యానం చేసి రెండు సెక్షన్స్ చూడాలి దాంట్లో ప్రహ్లాద ఉపాఖ్యానం భాగవతంలో విస్తారంగా ఉంటుంది జనాలు మామూలుగా స్టోరీ చూసుకుంటారు స్టోరీకే ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా దృశ్యంహస్వాన్ని అవతరించడమని కొంచెం బీభత్ తర్వాత కొంత హడావిరి చేయటానికి కొంత ప్రజారంజకంగా చెప్పడానికి కూడా ఆ స్టోరీ ఉపయోగపడుతుంది అటువంటి సామర్థ్యం గలవారికి నాలాంటి పోటీ గారికి అప్ప చెప్పారనుకోండి అది వక్తి కట్టదు అది వెలవెలబోతుంది ప్రహ్లాదోపాఖ్యానం అంటే నృసింహస్వామి మీద అంటూ మొదలు పెట్టాలి అప్పుడు వెంటనే మధ్యలో అవన్నీ వైద్యంలో అన్నీ ఆర్కెస్ట్రా కూడా వాళ్ళ బలంగా ఆ స్టేజ్ మీద నిలబడి ఆ బల్లని ఎంతో ఉండాలి కొబ్బరికాయలు కొట్టించాలి హారతులు ఇప్పించాలి ఇవి చేస్తే కానీ ప్రహ్లాదోపాఖ్యానం పోలిక్కి అప్పుడు జనం అందరి జై జయకాలలో ఇది జయించాలి బులంతాడా చేయాలి అప్పుడు వచ్చి కడుగుతుంది సో ఆ విధంగా మీకు బా కథాకాదు ఆ ప్రహ్లాదోపాఖ్యానాన్ని ఆ విధంగా దాన్ని కొలిక్కి తీసుకొచ్చేస్తారు ఆ ఉపాఖ్యానం చూస్తే ఈ వేడ ఈ వృష్ణంహస్వామి హడావిడి హిరణ్యకస్పుడి దుర్మార్గం ఇవన్నీ కూడా బాగా మీకు ప్రదర్శనలకు వస్తాయి తప్ప ప్రహ్లాదుడి విజ్ఞానం అహులు మీకు నిజానికి కథాకథలు ఆ సెక్షన్స్ రెండున్నాయనే వాటిని ఒమిట్ చేసేస్తారు అది ఈ కథలో చక్కగా ఫిట్ కావు అంటే వాటిని ఒమిట్ చేసి కథ పట్టుకుంటాను అది ఎలాంటిది అంటే ఒక చేదు మందు ఆయుర్వేద మందులు చేదుగా ఉంటారు అంచేతనే ఆయుర్వేదం మందుకి అనుపానము అంటే ఆ మందు వేసుకోవటానికి సమ్ మీడియం మజ్జిగతో వేసుకో ఉంటాయి తేనె తేనెతే వేసుకుంటుంది తేనెతో మందు వేసుకోమంటే ఈ పిల్లవాడు ఏమంటాడంటే నాకు మందు వద్దు తేనె కావాలి అని అంటారు తేనె కావాలంటే మందు కలుపురా ఎందుకో తెలుస్తున్నా అండి మామూలుగా పనసాకుల్లో వేసి ఆ తేనెచ్చేస్తే చక్కగా ఆస్వాదించవచ్చు ఎంతో బాగుంటుంది బంగారం తేనెని ఈ పౌడర్ వేసి దాంట్లో కలిపితే ఆ తేనె చెడిపోతుంది దాని రుచి చెడిపోతుంది ఎందుకు వీళ్ళు ఇలా మూర్ఖంగా తేనె రుచిని చెడు కొడతారు అని పిల్లవాడు చెప్పుకుంటాడు నాకు మందు వేయడానికి వీలు లేదు తేనే కావాలి నాకు అంటే తల్లి అంటుంది మందు లేకుండా తేనె నేను నీకు ఇవ్వను మందు తేనిస్తాను అని వీడికి తేనియందని లోభాన్ని వినియోగించుకుని మందు ఆమె వీడి చేత నిందిస్తుంది కానీ మన అది ప్రహ్లాద రూపాఖ్యానం కూడా అలాంటిదే భాగవత గాసలన్నటువంటివే తత్వము మందు ఉంటుంది కొంచెం చేదుగా ఉంటుంది హితాన్ని కలిగిస్తుంది తేనె అది దానివల్ల కలిగే రోగ నివారణ ఏమి ఉండదు ఉంటే తీయద ఉంటుంది దృష్టాంతం అలా తీసుకోండి తేనకి చాలా ఆయుర్వేదం అలా మొగనట్టుకుండా అంటే ఓకే సో కాబట్టి మనకి మందు లేకుండా తేనె తీసుకున్నట్టుగా ఆ తత్వాన్ని పక్కన పెట్టి స్టోరీ తీసుకోవటం అనేదానికి మన సమాజం అలవాటు పడితే సమాజం దానికి అలవాటు పడిపోయింది ఒక పెద్ద సమ్మేళనం అవుతోంది ఇప్పుడే అవుతోంది కూడా ధార్మిక సమ్మేళనము అని మనకవుతోంది ఆ సమ్మేళనంలో మంచి విద్యావంతులు అందరూ మంచి సహృదయులు పండితులు సమాజ స్పృహ హిందూ ధర్మమునందు ప్రేమ అందరూ ఒక చోట చేరి హిందూ ధర్మానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అని తలలు పట్టుకుంటున్నారు అది ఏమిటో పట్టుకునే ప్రయత్నం చాలా శ్రద్ధాళువులు ప్రేమ గలవారు మంచి సిన్సియర్ ఎఫర్ట్ చేస్తున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను అటువంటి ఎఫర్ట్ జరుగుతున్నాను కానీ నాకేమనిపిస్తుందంటే నాకు ఇన్విటేషన్ ఆ సమ్మేళనానికి కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే క్లాసు ఇంతమంది పెద్దల ముందు క్లాసు భగవద్గీత క్లాసు చెప్పడం కంటే గొప్ప ధర్మాన్ని మనంగా ఆచరిస్తాం ఇంతకంటే గొప్ప ధర్మం ఏమైనా ఆచరిస్తాం దీన్ని మించిన ధర్మం ఇంకేదైనా ఉంటుందా ఎక్కడికో టీవీ స్క్రీన్ నుంచి వెళ్ళి ఐదు మాట్లాడితే అది ధర్మం ఇది కాకుండా పోతుందా ఏదైనా పని ఖాళీగా కూర్చుని ఉంటే వెళ్ళి అటెండ్ అయ్యి మనం సపోర్ట్ చేయాలి మనం కలిగలేము చక్కటి భగవద్గీత క్లాసు ఉంది కాబట్టి ఇదే మనం ధర్మానికి చేసేటువంటి సహకారము అనే ఒక భావంతో నేను వెళ్లకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నాను కానీ ఒకవేళ వెళ్ళి ఉంటే నేను ఏం చెప్పుకుండేవాడిని అని మీకెవరికైనా అటువంటి అభిప్రాయం ఏదైనా అభిప్రాయం తెలుసుకోవాలని ఉందంటే చెప్తా లేదంటే మనస్తా నేను ఒకవేళ వెళ్ళి ఉంటే నేను ఈ విధంగా చెప్పుకుండి చూడండి ప్రతి ధర్మంలోనూ మూడు అంశాలు కర్మ భక్తి జ్ఞానము మూడు ఉంటాయి వేదంలో కూడా అదే పరిస్థితి వేదంలో కర్మ ఉపాసన జ్ఞానము అని మూడు ఉంటాయి అక్కడ ఉపాసన అన్నదే నీకు పురాణ సందర్భం వచ్చేప్పటికీ భక్తి అని అంటారు వేదంలో భక్తి అని అను ఉపాసనమే అంటారు పురాణంలో ఉపాసన అని అను భక్తి అంటారు అర్థంలో ఉంటాయి ఈ మూడు ఉంటాయి ప్రతి ధర్మంలోనూ ఈ మూడు ఉంటాయి ఈ మూడింటిలో జ్ఞానము ఉత్తమైన స్థానంలో ఉంటుంది నహి జ్ఞానైన సదృశం పవిత్రమహ విద్యే అని శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఒత్సాహించినాడు కర్మకి ఆ జ్ఞానము తోడు కావాలి జ్ఞానము యొక్క తోడు లేని కర్మ ఇది యాంత్రికముగా తయారవుతుంది ఒక తంతు అయిపోతుంది ఆ కర్మలో శోభ బాగా తగ్గిపోతుంది సరే కర్మ కర్మఫలము అని ఒక లా ఒకటి ఉండదు అంటే కర్మకి కర్మఫలం ఈ కైండ్ ఆఫ్ న్యూట్రన్స్ థర్డ్ లా లాంటిదటి ఎవరి యాక్షన్ హ్యాస్ గాట్ ఈక్వల్ సంథింగ్ లైక్ దాట్ వెరీ సిమిలర్ టు దాట్ కాబట్టి కర్మంతో చేస్తే కర్మఫలము లభించి తీరుము కాబట్టి ఆ మేరకు చేసిన కర్మకి ఎంత మెకానికల్గా చేసినా ఎంతో కొంత ఫలం లభిస్తుంది అల్పమైన ఫలమే లభిస్తుంది కానీ జ్ఞానముతోటి కర్మ సంస్కృతమైనట్లయితే సంస్కరింపబడినట్లయితే ఆ కర్మ మనిషిని మోక్షానికి తీసుకుపోతుంది కర్మయోగ రూపంగా జ్ఞానము యొక్క సహకారము లేని కర్మ యాంత్రికము ఒక సంతు తయారవుతుంది మనిషిని ఉద్ధరించేటువంటి శక్తి దానికి ఉండదు కోల్పోతుంది ఆ శక్తి పోతుంది నంబర్ వన్ నెంబర్ టూ జ్ఞానము లేని భక్తి అంధభక్తి లేక మూఢభక్తి అవుతుంది అది కూడా మనిషిని ఉద్ధరించదు కాబట్టి మీరు కర్మలు చేయాలి జ్ఞానము తెలిసి కర్మలు చేయాలి జ్ఞాత్వా కర్మాను కురువేత మీరు భక్తి చేయాలి భక్తి లేని అసలు మనిషి జీవితమే లేదు అసలు కానీ ఎటువంటి భక్తి చేయాలి అంధభక్తి కాదు జ్ఞానము చేత సంస్కరింపబడిన భక్తి చేయాలి జ్ఞానము ఉండాలి మన హిందూ సమాజానికి హిందూ ధర్మానికి ఈనాడు ఇంతమంది పెద్దలు తలలు పట్టుకుంటున్నారు దీనికి వచ్చిన సమస్య విన తలలు పట్టుకుంటున్నారు పట్టుకునే ఇరవైలో ఈ సమస్యకి మూలంలో ఉండే కారణాలను అన్వేషిస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కారణం చెప్తున్నారు నేను ఒక పది మంది ప్రసంగాలు విన్నాను వీటి చెప్పిన కారణాలు ఆయన చెప్పరు ఆయన చెప్పిన కారణం మరొకరు చెప్పడు ఎవరికి తోచిన కారణాలను వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పిన దాంట్లో సత్యం కూడా ఉన్నది కానీ నాకేమనిపిస్తుందంటే మూల కారణం వీళ్ళు మిస్ అయినారు ఏమో తర్వాత ఏమైనా చెప్పారేమో నాకు తెలియదు నన్ను అడిగితే నేను చెప్తాను మన హిందూ ధర్మంలో కర్మ ఉన్నది ఉపాసన భక్తి ఉన్నది జ్ఞానము యొక్క లోటు స్పష్టంగా కనబడుతుంది అంచేతనే ఆ కర్మ అది ఎలా చేస్తున్నారంటే పేరు పెట్టి ఇదిగో ఇక్కడ ఇలా కర్మ చేస్తున్నారు అది చాలా మెకానికల్గా ఉందని నేను కనుక స్పష్టంగా చెప్తే ఇది బాగుంటుంది సభా మర్యాద కాబట్టి నేను హోల్డింగ్ డ్యాక్ లేకపోతే ఒక చక్కటి దృష్టాంతం చెప్దామని ఉత్సాహం అయితే ఉంది కానీ ఎవరి మీదో మనం ఉండకూడదని నేను దృష్టాంతం చెప్పట్లేదు సమాజంలో దేవాలయాలలో కానీ మరో చోట పెద్ద సామూహికంగా చేసేటువంటి పెద్ద పెద్ద కర్మల ముందు ఒక తంతు రూపంగా చేస్తున్నారు తప్ప మనం ఆ కర్మకి జ్ఞానాన్ని జోడించాలి అనే ఆలోచన చాలా లోపించింది ఇంకా భక్తి దగ్గరకు వచ్చేపటికి ఆ పరిస్థితి మరీ అధ్ఞానంగా ఉన్నది భక్తి ఎందు జ్ఞానము లేకపోయేపటికి ఆ భక్తి వెరితలంలు వేస్తూ అంధవిశ్వాసాల రూపంగా ఆ భక్తులు అంధవిశ్వాసముల యొక్క పాత్ర ప్రవేశం చేసి సో సమా ఇది హిందూ ధర్మానికి పట్టినటువంటి దోషం ఏనాడైతే హిందూ సమాజం తిరిగి భగవద్గీతని చేతబట్టి భగవద్గీత చెప్పిన విధంగా కర్మలను చేసి భగవద్గీత బోధించిన శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా భక్తిని చేస్తుందో అది ఎప్పుడు ఆ జ్ఞానానికి మళ్ళీ ఎప్పుడైతే సమాజంలో ధర్మ ధర్మ స్థలాలలో దేవాలయాలలో విఠాలలో ఆశ్రమాలలో పూజలకి ఉపాసనలకి ప్రాధాన్యం ఇచ్చి జ్ఞానాన్ని పూర్తిగా దాచిపెట్టి పక్కన పెట్టేసిన పరిస్థితిని మార్చి మళ్ళీ పూజలు నేను చేయి ఉపాసనలు కూడా చేయి జ్ఞావా పూర్తి ఆఖరికి త్యాగరాజ స్వామి ఏమన్నాడు రామనామాన్ని జపిస్తే కూడా తెలిసి రామనామాన్ని జపించమన్నాడు నువ్వు తెలియకుండగా హార్మోనియం ఒకటి వాయుస్లో రామారామా అన్నం కాదుగా తెలిసి రామనామాన్ని జపించాలని చెప్పాడు ఏనాడైతే తిరిగి కర్మ భక్తి చేత పవిత్రములు చేయవో అవుతాయో అటువంటి స్థానము హిందూ ధర్మంలో మళ్ళీ జ్ఞానానికి ఎప్పుడైతే వస్తుందో ఎక్కడ రావాలి ఆశ్రమాలలో పీఠాలలో దేవాలయాలలో రావాలి